ఈ మనం పోగేసి డబ్బంతా ఇలాగే ఉంటుందండి మీరు యూ విల్ నెవర్ ఎంజాయ్ భుంజంతి ధూర్తాకృపణ విత్తం మన విత్తాన్ని ధూర్తులు అనుభవిస్తారు తప్ప మనం అనుభవించలేదు విత్తానికి యోగ్యమైన ఖర్చు వచ్చినప్పుడు విత్తానికి యోగ్యమైన ఖర్చు ఏమిటో చెప్పంటారా రెండే రెండు ఒకటి మీ కడుపుకి మీరు భోగాల జోలికి భోగాలు యోగ్యమైన ఖర్చు కాదు భోగాలు రోగం వచ్చేస్తుంది డబ్బు పెట్టి రోగం కొంత తెచ్చుకున్నట్టు అవుతుంది అది అది తప్పు కదా మీ కడుపుకి మీరు భోజనం చేయటం అది మీకు ఒక ప్లేట్ ఇడ్లీ తినే కప్పు కాఫీ తాగితే మీ జేబులో ఉన్న విత్తానికి వినియోగం వచ్చింది నెంబర్ ఆ పని చేయండి ఫస్ట్ నెంబర్ టూ దానము దానం అంటే మూడో కంటి వాడికి తెలియకుండా మీరు యోగ్యమైన పాత్రను చూసి ప్రేమతో ఇవ్వడం ఇది ఉండే విత్తానికి దానం భోగో నాశ ఇస్రో భవంతి గతయో విత్తస్య భర్తుల దుర్వాచితం ఈ రెండే గతులు ఈ రెండింటినీ మీరు పట్టుకోకపోతే మూడో గతి వస్తుంది మూడో గతి నాశ కాబట్టి ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు విత్తం ఇంపార్టెంట్ కాదు భోగం ఇంపార్టెంట్ కాదు ఈ బంధువులు ఆసక్తులు ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు నేను చెప్పాను చూడండి వెయిటీ మ్యాటర్స్ నేనేమిటి నా స్వరూపం ఏమిటి జీవిత పరమార్థం ఏమిటి జీవితం యొక్క సత్యం ఇవి వెయిటీ మ్యాటర్స్ దీజ్ ఆర్ ది వెయిటీ మ్యాటర్స్ మీరు వీటిని జాగ్రత్తగా పరిశీలించి మీ స్వరూపము ఆ చిన్మయసత్ తెలివి మాత్రమే అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు ఈ ఆర్గ్యుమెంట్ తెలిసిపోతుంది ఏమని ఆ తెలివి భిన్నంగా ఏదీ లేదు ఆఖరికి మీరు వచ్చి వర్షిప్ చేసే దేవత కూడా ఆ తెలివి కట్టే భిన్నంగా లేనే లేదు దేవతలు అనుగ్రహిస్తారు ఎలా అనుగ్రహిస్తారనుకుంటున్నారు ఎలా అనుగ్రహిస్తారు ఎలా అనుగ్రహిస్తారంటే మీ బుద్ధిలో ఒక క్లారిటీని తీసుకొచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఒక కవి ఏమని చెప్పాడంటే దేవతకు అనుగ్రహం కలిగితే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో గిన్నెలన్నీ తోడేసి ఇల్లు వాటిని ఊడ్చి బొగ్గు వేసి వెళ్తాడు అనుకుంటున్నామేమో దేవతలు అలా చేయరు దేవతలు వచ్చేసి మీ మీ సమస్యలన్నీ చీపులు పెట్టుకుని పరిష్కారం చేయరు దేవతకు అనుగ్రహం కలిగితే మీ బుద్ధికి ఒక క్లారిటీ ఇస్తారు అప్పుడు మీకు ఆ బుద్ధిని వినియోగించి మీ పని మీరు పరిష్కరించుకుంటారు దేవత యొక్క అనుగ్రహం ఆ విధంగానే సో నేను నన్ను అడిగారు శంకరాచార్యులు శ్లోకం చెప్పగానే బంగారు ఉసిరికలు రాలేట కదా నేను అన్నా ఎక్కడా భాష్యాల్లో అక్కడ అలా చూడలేదండి శ్లోకం చెప్తే బంగారు ఉసిరికలు రాలేని అలా చెప్తారు కథలు మీరు ఆ కథని పట్టుకుని దయచేసి సాగదీయొద్దు అని అంటే నన్ను ఇంకా పుష్టి చేశాడు అప్పుడు ఆ కథ గురించి మీరు చెప్పి దేవుడే చెప్పండి కాకినాడలో అంటే నేను అన్నాను చూడండి అది కథ మీరే అంటున్నారు కదా ఇస్ స్టోరీ డోంట్ బ్యాంక్ టు మచ్ అన్ స్టోరీస్ శంకర భగవత్పాదలు ఉసింకులు రాల్చారు బంగారు ఉసింకులు అని కాదు ఒక పాయింట్ ఆయన గీతా భాషల్లో ఏం చెప్పారో మీరు తెలుసుకోండి సాయంకాలం క్లాసిక్ గీతా భాషన్ రాసి రెండు ఏం ఆ కథ మాట ఏంటండి ఆ తర్వాత ఆ ప్రసంగమైనా వచ్చేస్తుంటే ఆయన ఏమని చెప్పాడో తెలిసిన వచ్చి మమ్మల్ని అందరినీ చాలా సంతోషము మేమేమో ఈ కథ ఇంతవరకు సత్యం కానీ వారు దానికి కొంచెం విభిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మా కొంచెం మనస్సుకి అదో రకంగా అనిపించాలని చెప్పాడు ఆయన ప్రసంగం నేను అనుకున్నాను ఏం ప్రారంభం రా మీరు కూడా వచ్చినట్టున్నారు అద సో పీపుల్ ఆర్ లైక్ దాట్ సో క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇప్పుడు ఆ కథ గురించి నేనేం చెప్పను ఇట్స్ అ స్టోరీ దాన్ని యూ డోంట్ పుష్ ఇట్ సోఫార్ సోఫార్ ఇట్స్ అ స్టోరీ క్లారిటీ అన్నది ఒక పెద్ద అంచతమే మీకు ఆ ప్రజ్ఞానమే నా స్వరూపము అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏ దేవతను మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవత కూడా ప్రజ్ఞానం కంటే భిన్నంగా లేదు అని మీకు అర్థమైపోతుంది కాబట్టి ఆ ప్రజ్ఞానమే నా స్వరూపము ప్రజ్ఞానమే అర్థం ఏంటండి ఆ ప్రజ్ఞానంలో ప్రకాశించే సర్వము నేనే అన్నర్థమవుతుంది ఒక కవి అన్నాడు ఈ కవి అన్న మాత్రం ఇంతకుముందు మీరు వినేమన్నారో లేదో నాకు సందేహం అయినా పోది ఇంకోసారి కానండి భూత భవిష్యత్ వర్తమానాల మూలం నీవే కవి ఇంగ్లీష్లో అన్నాడు తెలుగులో అంటున్నది నేను తల్లి నీవే తండ్రి నీవే ఇప్పుడు ఈ తల్లి నీవే తండ్రి నీవే చాలా విషయం మీకు ఒక మాట చెప్పండారా ఫలానాయన తండ్రి అవ్వాలంటే మీరు పుత్రుడు కాకుండా ఆయన తండ్రి అవ్వగలరా ఆయన తండ్రి అవ్వాలంటే మీరు పుత్రుడు అవ్వాలి కాబట్టి ఇప్పుడు ముందు ఎవరు వచ్చారు పుత్రుడు వచ్చారా తండ్రి వచ్చేనా ముందు పుత్రుడు వస్తాడలే ముందు తెలివిలో మీ తెలివిలో పుత్రుడు వస్తాడు ఆ పుత్రుడు మీరు అవుతారు అప్పుడు ఆయన తండ్రి అవుతారు ఒక మహాకవి ఏమన్నాడంటే Father is the child of the son. అన్నాడు మీరు గమనించారు అది మీరు ఇప్పుడు మీరు నాన్నగారు అని మీరు పిలిచారంటే ఆ తెలివిలో ముందు మీరు ఏమైపోతారు పుత్రులు అయిపోతారు పుత్రుడు అయిపోయి నాన్నగారు అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ఈ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పుత్ర భావన నుంచి వచ్చారు కాబట్టి ఫిజికల్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది పృథివీ నుంచి వచ్చింది పృథివీలో కలిసింది ఫిజికల్ బాడీ గురించి మీరు ఫిజికల్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది ఏ తను ముందనా కవిరదాసు ఏ తను ముందనా ఇది భౌతికం పంచభౌతి మట్టిలో నుంచి వచ్చింది మళ్ళీ మట్టిలోకి పోతుంది దానికి నేను తండ్రిని పేరు అదే తన లక్షణం తన కొడుకని పేరు పెట్టినా కాబట్టి అలాగా చూడాల్సిందే తండ్రి అనే భావము పుత్రుడు అనే భావం నుంచి పుట్టింది కాబట్టి తండ్రికి తండ్రి పుత్రుడు సో ఎనీవే తల్లివి నీవే తల్లి నీవే తండ్రి నీవే పురుషుడు నీవే స్త్రీవి నీవే జగత్తునకు మూలము నీవే సర్వమునకు కేంద్రము నీవే ఉత్పత్తి చేసేది నీవే ఉత్పన్నమయ్యేది నీవే ఏమండి ప్రకాశింపబడేది నీవే ప్రకాశింప నీవే ఇప్పుడు పర్వతం తెలిసింది పర్వతం తెలిసిందంటే తెలియబడేదేవి పర్వతం తెలుసుకునేది ఎవరు మీరు తెలుసుకునే నేను తెలివియే తెలియబడే పర్వతము తెలివియే తెలివి తప్ప ఇంకేదీ లేదు కనబడేది నీవే దాగి ఉన్నది నీవే కనిపింపజేసే ప్రకాశం నీవే అన్నాడు ఓ మహాకవి సరే ఆ మహాకవి అన్న మాటలు సంస్కృతం ఇంగ్లీష్లో ఉన్నాడు చాలా అద్భుతంగా అనిపించి నేను వెంటనే చేశానంటే తెలుగులో ఆయన పద్యరూపంగా అన్నాడు కవిత నేను కూడా తెలుగులో కవిత కింద చేసుకుని నేను పెట్టుకున్నాను ఎక్కడా ప్రచురించలేదు ఎందుకంటే ఇవి సొంతం కాదుగా సొంతము అవి ప్రచురించేశా ఇవి తీసుకువెళ్ళి ఎక్కడైనా పుస్తకంలో వేశారనుకోండి అప్పుడు ఏం చేయాలి మూలము అని మూలం ఎవరితో పెట్టి అప్పుడు చేయాలి ఇప్పుడో చేద్దాం ఆ పని తస్మాత్ ప్రజ్ఞానం వ్యతిరేక అభావ కాబట్టి ఈ సృష్టిలో ఉండే నామరూపాలన్నీ కూడా అవి స్వప్నావస్థకి చెందినవి కావచ్చు జాగ్రత్త అవస్థకి చెందినవి కావచ్చు అవి ఏవి కూడా ప్రజ్ఞానము కంటే భిన్నముగా లేవు ప్రజ్ఞానము నుండి ఆరోపించబడ్డాయి ప్రజ్ఞానం కంటే భిన్నంగా లేవు ఇది ఎలాగంటే ఒక సేట్జీ వంద కేజీల బంగారం తెప్పించాడు వంద కేజీల బంగారం ఓ పెట్టిలో వచ్చింది ముక్కల ముక్కల కింద ముద్దల ముద్దల కింద లేకపోతే బిస్కెట్ల రూపంలో వచ్చింది వంద కేజీల బంగారం ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే పదివేల ఆభరణాల కింద మార్చాడు ఏమండి ఆయన చేసింది ఏమిటంటే ఒకే బంగారాన్ని పదివేల ఆభరణాల కింద ప్రకటింపజేశాడు వాస్తవం అది ఫిజికల్గా ఉంది కనుక సపరేట్ అని మీకు అనిపిస్తుంది అదేవిధంగా ఒకే తెలివి మీరు నిద్ర లేచేప్పుడు తెలివి వచ్చింది కదా ముద్ద తెలివి ఆ తెలివియే నేనవుతుంది నా భార్య అవుతుంది నా కొడుకు అవుతుంది నా ఇల్లు నా వాకిలి నా ఊరు నా గ్రామము నా ప్రపంచము ఆకాశము సూర్యుడు చంద్రుడు అన్నీ ఆ తెలివియే అవుతుంది మీకు వెళ్ళడానికి కొంచెం విడ్డూరంగా అనిపించచ్చు బట్ ఆ తెలివియే ఉన్నదక్కడ ఆ తెలివి తప్ప ఇంకా వేరే ఏదీ లేదు ఆ తెలివి మీరే అదే ఆ కవిత యొక్క సారాంశం ఆ కవి ఏమన్నాడంటే భూమిని స్వర్గాన్ని పశువులను పక్షులను సృష్టించి వాటిలో ప్రాణంగా జీవునిగా ప్రవేశించిన సత్త ఏమంటే ఆ సత్త అది నీవే దేహ మనస్సులనే ఊకను ఊక ఊక ఊకంటే ఇప్పుడు ఊకని ఇలా విన్వోయింగ్ చేస్తారు వినోయింగ్ బ్యాస్కెట్ అని తోటి ఇలా చేస్తే ఏమిటవుతుంది ఊకపోయి గింజ మిగులుతుంది సో దేహము మనస్సులు అనే ఊకను భక్తి జ్ఞానాలతో చెదరగొడితే లభించే సత్త సత్త అంటే చిన్మయ సత అదే తెలివియే నామరూపాల ముసుగు వేసుకున్న సత్త ఆ ఆత్మరూపమైన సర్వసమగు సత్తవే అన్నాడు ఇంకో సందర్భంలో ఎవరాడు మహాకవి రామకే అంటారు స్వామి రామకే వింట కాబట్టి తస్మాత్ తస్మాత్ అంటే చిదతిరేకేణ చైత్య అగ్రహ ఇది ఇది బౌద్ధ భాష బౌద్ధుల భాష బౌద్ధులు చైత్యారామములు అంటారు చూడండి చైత్యము అంటారు వాస్తవంలో నాకే డౌటు కొంచెం వెరిఫై చేసుకోవాలి అది చేత్యము అయి ఉండొచ్చు చైత్యము అవ్వచ్చు చైత్యము కావచ్చు చిట్ అండి ఒరిజినల్గా చిత్ చిత్కి గుణం చేశారనుకోండి పుగంతల భూపథస్యక గుణం చేశారనుకోండి ఏమొస్తుంది చేత్య వస్తుంది యా ప్రత్యయం పెట్టి ఏమండి పెట్టి ఈ లుంగుల్లోనూ అక్కడ వస్తూ ఉంటాయి హలంత లక్షణ హలంతమైన ధాతువుకి వద వ్రజ హలంత శ్యాచహ అనే ధాతువులో వధధాతువు వ్రజధాతువు హలంత ధాతువుల్లో ఆ పోపధ హ్రస్వం ఏదైతే ఉందో అచ్చు దానికి వృద్ధు వస్తుంది అలాగంటే సంథింగ్ సిమిలర్ టు దాట్ చేస్తే ఏమవుతుంది చైత్య అవుతుంది చిత్ చిత్ నుంచి వచ్చింది చైత్య చిత్ అంటే తెలివి చేత్య అంటే తెలివిలో తెలిసేది తెలివిలో తెలిసేది చేత్యము ఈ చైత్యము చిట్టు కంటే విలక్షణంగా భిన్నంగా ఎన్నడు ఉండలేదు చిత్ అంటే కాబట్టి ప్రజ్ఞానము కంటే భిన్నంగా ఏది ఈ సృష్టిలో లేదు కాబట్టి మీరు ఎలక్ట్రాన్లను చూశారనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ దేవి తెలివి కంటే భిన్నంగా ఎలక్ట్రాన్ లేదు పర్వతాన్ని చూశారనుకోండి తెలివి కంటే భిన్నంగా పర్వతము లేదు ఇప్పుడు ఏమైపోతుందంటే ఎలక్ట్రాన్ చిన్నది పర్వతం పెద్దది ఈ ఎలక్ట్రాన్ని ఆ పర్వతాన్ని తెలుసుకునే తెలివి ఇటు చిన్నదంటే చిన్నది కాదు పెద్దదంటే పెద్దది ఎందుకంటే తెలివి చిన్నది కాదు చిన్నది తెలివిలో ప్రకాశిస్తుంది ఏమండి తెలివి పెద్దది కాదు పెద్దది తెలివిలో ప్రకాశిస్తుంది చిన్న పెద్ద తేడాలు తెలివికి ఉండవు ఎందుకో తెలుసిన చిన్న పెద్ద తేడాలు తెలివిలో ప్రకాశిస్తాయి కనుక ఈ పాయింట్ అర్థమైందండి చిన్న పెద్ద తేడాలు తెలివికి అన్వయించవు అప్లై కావు ఎందుకని చిన్న పెద్ద తేడాలు తెలివిలో ప్రకాశిస్తాయి సపోజ్ తెలివికి చిన్న పెద్ద ఉందనుకోండి తెలివికి చిన్న పెద్ద ఉంటే తెలివికి ఉన్నటువంటి చిన్న పెద్ద తెలియడానికి ఇంకో తెలివి అవసరం అవుతుంది అప్పుడు ఆ తెలివే యథార్థమైన తెలివి ఇది తెలివి కానే కాదు కాబట్టి తెలివిలో చిన్న పెద్ద ఉండవు తెలివిలో తెలిసే వాటిలో చిన్న పెద్ద ఉంటాయి తెలివిలో గొప్పది తక్కువది ఉండవు తెలివిలో తెలియబడే వాటి ఎందు గొప్పవి తక్కువవి ఉంటాయి అర్థమైందండి తెలివిలో ధర్మాధర్మాలు ఉండవు పుణ్యపాపాలు ఉండవు సుఖ దుఃఖాలు ఉండవు తెలివి ఎందు ప్రకాశించి వాటిలో ఈ ద్వంద్వాలు భేదాలు అన్నీ ఉంటాయి కాబట్టి తెలివి సర్వసమము ఆ తెలివియే మీరు ఆ మహాకంటాడు ఎందుకునో నా దగ్గర ఇలా రాసిపెట్టుకున్నాను ఈశ్వరుని ఫోటోయే సూర్యుడు ఈశ్వరుని ప్రతిబింబమే మనిషి ఈశ్వరుడు చుక్కల్లో మినుకు మినుకుమంటున్నాడు చుక్కల్లో ఈశ్వరుడు కోకిలయ్యై కూస్తున్నాడు ఈశ్వరుడు వాయువై వీస్తున్నాడు ఈశ్వరుడు వర్షమై వర్షిస్తున్నాడు ఈశ్వరుడు సెలయేరై ప్రవహిస్తున్నాడు ఆ ఈశ్వరుడు నీవే నీ తెలివి నీ తెలివి రూపంగానే అనే మహాకవి మహాజ్ఞాని రామతీర్థం తర్వాత మయమాన బాహ్యాన్ శబ్దా శక్నుగ్రహణాయ శంఖస్తో గ్రహణే శంఖ్యవా శబ్దో గృహీత దుందుభి హననము కొట్టుట ఆఘాతము శంఖము ధ్మానము ఊదుట అంటే ఇప్పుడు శంఖాన్ని ఊరేపుడు భంభం భంభం భంభం ముందు శంఖంలో పైకి వెళ్ళి మళ్ళీ గంటకు శంఖాన్ని ఉంటూ ఉంటారు ఈ దేవాలయాల్లో శంఖాన్ని పెడతారు దేవాలయాల్లో ఉంటారు ఇలాంటివన్నీ ఓ దేవాలయం పెట్టుకుంటే మీరు అన్ని మొత్తం నామరూపాలన్నీ పోవేసుకోవచ్చు పోవేసుకుని ఆ నామరూపాలతో తెల్లారలేస్తే రాత్రి నిద్రపోయే వరకు ఆ మీరు వ్యవహారం చేస్తూ ఉంటారు దేవాలయం పెట్టుకున్నారే అయిపోయిందంటే మీరు నామరూపాల్లో ఇరుక్కుపోయిందంటే ఇంకా నామరూపాల నుంచి బయటికి రాలేరు అంతా ఒకటే అంతా దేవుడు ఉన్నాడంటే అయితే మరి మీరు కట్టిన దేవాలయానికి ఈ జనం అందరినీ ఎందుకు పోగేయడం అంతా దేవుళ్ళు ఉంటే కాబట్టి ఎవరు చెప్పాలి అంతా దేవుడు ఉన్నాడు లేవాయా కానీ నీకు దేవుడు అనుభవానికి రావాలంటే మేము కట్టిన దేవాలయానికి వస్తేనే అనుభవానికి వస్తుంది చెప్పాలి చెప్పాలి కదా లేకపోతే మన అందరినీ పోగేయటానికి ఏదో హేతు ఉండాలి సరే దేవాలయం పెట్టిన వెంటనే ఇంకా నామరూప బుద్ధిలో ఒకసారి మీరు అడుగు వేస్తే ఇంకా అది మిమ్మల్ని అంతకంతగా అలా తీసుకుపోతూ ఉంటుంది భేదబుద్ధి పెరిగిపోతుంది ఆరాధనలన్నీ భేదపూర్వకంగానే చేయటం అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది అన్యో సావన్యోహమ స్మీతి నస యథా పశు అనే రూపంలో తేను అఖినికి వీడు ఏం చేస్తాడంటే మా దేవాలయం మిగిలిన దేవాలయాల గొప్పదనే చెప్పేటువంటి స్థితిని చేరుకుంటాడు అన్ని ది సర్వము బ్రహ్మాన్ని చెప్పాల్సిన వాడు మా దేవాలయం మిగిలిన దేవాలయముల కంటే గొప్పది అది ఆ డౌన్ఫాల్ ఉంది చూసారా అది చాలా మళ్ళీ ఆ పడిపోయిన డిస్టెన్స్ అంతా మళ్ళీ పైకి ఎక్కాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుంది అక్కడికి ఏం చేస్తాడంటే ఊరేగింపు నిర్వహిస్తాడు దేవుడికి ఉరేగింపు చేయటంలో పడిపోతాడు అక్కడికి తేతాడు వెళ్ళి దీంట్లో సేవింగ్ గ్రేస్ ఏమిటంటే ఆయన చుట్టూ జనం చాలామంది చేరతారు దట్ ఈస్ ది సేవింగ్ గ్రేస్ మీకు రూల్ ఉంది జనం ఎక్కువ ఎక్కడ చేరారో అక్కడ తత్వము లేదు దట్ ఈస్ ది ఇది చాలా కఠోరమైన సత్యాలు అలాగే ఉంటాయి ఇప్పుడు శంఖం ఉన్నది శంఖం మీ దాన్ని మృగించినప్పుడు శంఖాన్ని మ్రోగించినప్పుడు దానిలో ధ్వనులు ఇవ్వవస్తూ అలా మ్రోగించి వాడికి వినివాడికే దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఇలాగ ఇలాగొచ్చింది అలా వచ్చింది శంఖం నుంచి ఓంకారం వచ్చింది ఏదో అవన్నీ ఓంకారం వచ్చిందని నేను అంటున్నా మరి శంఖం ఉడి వాడి మరి ఏమంటాడో చూడాలి భొంభొమ్ అంటాడు ఓంకారం వచ్చిందని ఎందుకంటే శంఖధ్వని ఒక రకమైన ఓంకారాన్ని కోలుకుంటున్నట్టుగా ప్రతీకగా కొన్ని చోట్ల చెప్పిన మాట వాస్తవం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు శంఖాన్ని పట్టుకున్నాడంటే అదో పట్టుకుని ఊరుకుంటూ కూర్చుంటాడని కాదు శంఖము ఓంకారమునకు ప్రతీక ఓం అన్నది ఆ శ్రీహరికి అది అభిధానం ఓం మనం చూసాం కదా ఓంకారేణ త్రిమాత్రేణ మొన్న చూసాం ప్రశ్నోపనిషత్ మీరు ఇప్పుడు ఫ్రెష్గా విన్నారు కాబట్టి నా మాట విని మీరు ఇంకొక కూడా చేస్తే అది కంప్లీట్ అవుతుంది ఎలాగంటే గీతాలో భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయంలో మధ్యలో శ్లోకం ఒకటి ఉండే సర్వద్వారాని మనోహృది నిరుద్ధ్య అని ప్రారంభమయ్యే శ్లోకం ఒకటి ఉండేది ఆ శ్లోకానికి మీరు అవతారికి చదివేసేయండి ఒకసారి అవతారికి కొంచెం పెద్దదిగా ఉంది దాంట్లో మొన్న మనం కర్మాధికరణం ఏదైతే మనం చర్చ చేసామో అది ఇంకొకసారి గీతలో శంకరులు అవతారికి చెప్పి ఆ శ్లోకం చెప్పారు కాబట్టి అది కూడా చదివేస్తే మీకు అన్ని టైఅప్ అయిపోతాయి దయచేసి ఆ శ్లోకానికి అవతారిక ఆ శ్లోకం కూడా ఒకసారి చూసేది సరే మంచిది ఈ శంఖము వాయిస్తుంటే ఓంకారము తర్వాత ఇతర ధ్వనులు వస్తాయి జనరల్గా శంఖాన్ని ఊతున్నారు అనే జనరల్ సామాన్య జ్ఞానం కంటే భిన్నంగా ఈ వేర్వేరు శబ్దాలు గ్రహించబడతాయా గ్రహించబడవు శంఖ శంఖం శ్రీహరి అలా పట్టు కాదు అలా పట్టుకోవడం అది పద్ధతి కాదు కదండి అలా పట్టుకుని ఉంటారు ఆ శంఖాన్ని ఇంకే మనం ఉపాసన కోసం అలా భావన చేసినప్పటికీ రియల్ టర్మ్స్ లో అలా పట్టుకుని ఉంటాడని కాదు ఓంకారము ఆయనకు అభిధానము అనే అభిప్రాయం చక్రాన్ని అలా పట్టేసుకుని ఉంటాడని కాదు కాలచక్రమునకు ఆయన అతీతుడు అనే అభిప్రాయం అలా గదో ఒకటి మోసుకుంటూ తిరుగుతాడనో లేక అలా పట్టుకుని నిలబడతాడనో స్వామీజీ చెప్పి కూ స్వామీజీ చెప్పినట్టుగా అలా కాదు మనకున్నటువంటి దుఃఖములనన్నిటినీ పోగొట్టగలిగిన ఏకైక స్వరూపము ఆ శ్రీహరి గదతో గదతో కొడితే ఏమిటవుతుందండి తునాతునకులు అయిపోతాయి అలాగే మన పాపాలు మన దుఃఖాలు తునా తునకులు అయిపోతాయి అని ఆ గద అలా ఒక అధ్యాయ ఇవన్నీ చెప్పింది మీకేమైనా ఓపుకుంటే వెతికి పట్టుకోండి విషయ సూచికలో కనపడుతుందండి సో ఆ శంఖంలో ఈ విశేషాలు ఎలా అయితే శంఖధ్వని సామాన్యధ్వని కంటే భిన్నంగా లేవో అలాగే ఈ సర్వము కూడా తెలివి కంటే భిన్నంగా లేదు భాష్యం తథ అంటే ఆ దృష్టాంతమైంది ఇంకో దృష్టాంతము అని అభిప్రాయం స యథా సహా అంటే దృష్టాంతలాగైతే లోకే లోకంలో మీరు చూడొచ్చు ఎలాగా శంఖస్య్మాయమానస్యా శంఖాన్ని వీడు పూరిస్తునాడు శంఖాన్ని పూరించడం అంటే అర్థం ఏమిటండి శబ్దేన సంయోజ్యమానస్యా ఆపూర్యమానస్యా అదే అర్థం శంఖాన్ని పట్టుకుని దానికి దాంట్లో శబ్దంతో దానికి సంబంధాన్ని కలిగించాలి శంఖంలోకి మీరు శబ్దం చేయాలి మీ నోటి శంఖని తీసేసి ఎలా ఉంటుందా శబ్దం అన్నట్టు ఉంటుంది అదే శబ్దాన్ని మీరు శంఖంలోకి చేయాలి అంతే కదా శబ్దేన సంయోజ్య మానస్య అదొకటి రెండు మీ గుండెల్లో నిండా మీ ఊపిరితిత్తుల నిండా గాలి పట్టుకోవాలి పట్టుకున్న ఆ గాలంతా కూడా వేగంగా ఆ శంఖంలో ప్రవేశపెట్టాలి ఆపూల్యమానస్య అంచేతనే ఈ శంఖాన్ని వాయించే వాళ్ళు కొంచెం దట్టమైన వాళ్ళు వాయిస్తారు కొంచెం దృఢమైన వాళ్ళు వయోవర్ణంలో ఉన్నవాళ్ళు శంఖాన్ని వాయిస్తారు మీకు నాకు శంఖం ఇస్తే దాని నుంచి ధ్వనియం వస్తుంది శంఖస్యవాన అయితే మనకి వీళ్ళోడ్ నీడిట్ ఏదో దృష్టాలతో కోసం చెప్పుకోవడమే తప్ప నా బా చూడండి వేదాంతంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఫోకస్డ్గా ఉంటుంది మీరు అరడదని పెట్టుకుంటే అది విక్షేపం అయిపోతుంది అరడదని పెట్టుకోకూడదు అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ తస్యాహంసుల భక్పార్థ నిత్యయుక్త్యోగిన మీరు యోగి అయిపోవాలి నిత్యయుక్తుడైన యోగి అనన్యచేత ఉండాలి ఒక్కటే ఒకటే ఫోకస్ ఓ అరడదని పెట్టుకోకూడదు బ్రహ్మ విద్య అంటే ఈ మామూలుగా నేను జరుగుతుందని నీ నన్ను అడిగేవాళ్ళు మీరు ఏం చేస్తారని అడుగుతూ ఉంటారు అడిగితే నేను ఏదో పాఠం తీసుకుంటూ ఉంటానని ఇప్పుడు చెప్తున్నాను ఎదుర్కొన్నా ఏమని చెప్పేవాళ్ళంటే నేను మూడు పనులు చేస్తారండి అని చెప్పివ్వండి అడిగేవాళ్ళు అలాగా ఏమిటండి అంటే ఒకటి బ్రహ్మ రెండు బ్రహ్మ విద్య మూడు బ్రహ్మ విద్య అని చెప్పి అంటే ఒక్కో వాళ్ళు అలా కాదు అలా ఉండాలి అంటే మీరు మంచినీళ్ళు తాగారు కదా మధ్యలోనే మీరు అలా కాదు మంచినీళ్ళు తాగడం అడ్డు రాదుగా బ్రహ్మ ముందు బ్రహ్మ తర్వాత బ్రహ్మ మంచినీళ్ళు దేహధారణ అలాగే దేహధారణ ఇన్సిడెంటల్గా చేయాల్సిన వివపణాలు ఉంటాయి అవి చేస్తూ ఉంటాము ఫోకస్ కూడా మహిజలేదు కదా దట్ ఈస్ ది ఐడియా సో ఎనీవే ఈ శంఖాన్ని అలాగా శబ్దం చేసినప్పుడు ఏమవుతుంది న బాహ్యాన్ శబ్దాన్ శక్దీ పూర్వవద్ సో ఆ శంఖం నుంచి వచ్చేటువంటి శబ్ద సామాన్యం కంటే బా బయట భిన్నంగా సపరేట్గా మీరు తార మధ్య మంద స్వరములను పట్టుకొనగలుగుతారా పట్టుకోలేరండి మీరు పట్టుకోలేరు ఇది ఎలాగంటే అద్దంలో మీరు అద్దం ముందు నిలబడ్డారండి అద్దంలో ఇంకొకడు ఉన్నాడు అలాగే కనపడుతుందిగా అద్దంలో ఇంకొడు ఉన్నాడు అన్నట్టుగానే కనపడుతుంది ఇప్పుడు మన ఇళ్లలో అద్దాలు ఎలా ఉంటాయంటే ప్రసరంత అద్దాలు ఉంటాయి ఏ పెద్ద అద్దం ఉన్నదానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది అలా కాకుండా ఫ్రేము కనపడకుండా పెట్టారనుకోండి ఫ్రేమ్ ఉండదు అక్కడ కనపడదు కాబట్టి అద్దం ఉందని మీకు తెలియదు ఏమండి అద్దం ఉందని మీకు తెలియదు కానీ అద్దం ఉంది అక్కడ ఏమవుతుందంటే మీరు వెళ్ళి నిలబడితే అసలు మీరు ఎవరు ప్రతిబింబం ఎవరో కూడా తెలియదు ఇది ఒకటి ఉంది ఇది ఎలాగంటే ఇది మీరు ఎప్పుడైనా చార్లీ చాక్లిన్ చూసారా చార్లీ చాక్లిన్ పోలీస్ తరువుకి వస్తారు తరువుకి వస్తే చార్లీ జాక్లీన్ అర్ధాల గదిలో అతనికి అక్కడ ఉందని తెలియదు ఏదో ఎగ్జిబిషన్ లో అతను మీరు సడన్ గా వాళ్ళందరూ జార్లీ ఇద్దరు కగ్గారు పడి వెరక్ వచ్చిన పోలీసులు ప్రవేశిస్తారు దాంతో ఇద్దరు కగ్గారు పడిపోయి వాళ్ళకు వెళ్తారు వాళ్ళకు వెళ్తే పోలీసు ప్రవేశిస్తే ఆ పోలీసులు కగ్గారు పడతాడు పోలీసులు కలపడతాడు సరే జాగ్రత్తగా అడుగులు వేసి ఒక్క పన్ను తంతాడు ఎవరిని చార్లీ చేపలేదు తండ్రితో ఏమవుతుందంటే అర్థం ధడియలు పొగుతుంది అప్పుడు జాలి జాప్లిని ఏం చేస్తాడు తెలుగు వచ్చి వెడకాలు వచ్చి ఒక్క తల్లి పోలీసు తల్లి పారిపోతాడు సో ఈ విధంగా కాబట్టి అర్థం కనపడదు అర్థం కనపడదు కనపడకపోతే మీరు ఎవరు ప్రతిబింబం ఎవరు చెప్పడం కష్టం అది మాయ అంటే అదే మాయ ఇప్పుడు మీరు ఆలోచించండి వీడు నా పుత్రుడు అని మీరు మీకంటే భిన్నంగా కనపడతాడు కానీ మీకంటే భిన్నంగా లేడు మీకంటే భిన్నంగా లేడు మీ తెలివిలోనే మీరు చూస్తూ ఉంటారు వాడిని అంటే మీ చూపులోకి ఎక్కేటప్పుడే మీ చూపులోకి అధిరోహించాడు ఆ చూపులోకి ఆ చూపులో ఆ కలిగింది ఆ రూప జ్ఞానానికి మీరు పుత్రుడు అనే ఒక విశేషాన్ని జోడించి పెట్టుకున్నాం అప్పుడు మీకు ఎలా కనపడతాడు మీ తెలివిలోనే ఉంటాడు కానీ మీకంటే భిన్నంగా కనపడతాడు అద్దంలో కనపడ్డట్టే ఇప్పుడు ఈ అద్దంలో ప్రతిబింబం ఉంది అది మీకంటే భిన్నంగా ఉంటుందా ఉండదు కానీ మీకంటే భిన్నంగా ఉన్నట్టు మీకు ఆపోజిట్గా ఉన్నట్టు కనపడుతుంది అదే మాయా మాయా దర్పణం అంచేతనే శంకరులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం కాబట్టి ఆత్మ ఆత్మ అంటే ప్రజ్ఞానము తెలివి దానికంటే భిన్నంగా ఏది లేదు శంఖ దృష్టాంతం నుంచి కూడా తేలియది అదే విషయం ఆత్మకంట భిన్నంగా ఏదీ లేదు ఓ మహాకవి ఇలా అన్నట్టు చూడండి ఇది అంటే ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు అన్నదానికి దీన్ని సర్వాత్మభావం ఉంటారు ఈ ప్రకరణ ఉదయంలోని అరుణ రాగం నేనే అంటే అంటే మీ ఒక అభ్యాసం కూడా ఉన్నది మీరు ఏదైనా సుందరమైనది చూశారనుకోండి అది నాకంటే భిన్నంగా ఉన్నదని చూడకూడదు అది నేనే అన్నట్టుగా చూడండి కోకిల కూర్స్తోందనుకోండి కోకిల కూస్తోందనుకోండి నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను కోకిల అక్కడ ఎక్కడో కనపడకుండా చెట్టు మీద ఉండి అని మీరు వింటే భేదమే మీకు అనుభవానికి వస్తుంది ఏమండి ఇదిగో ఇంకా టైం వస్తుంది కోకిలా వచ్చే టైం వస్తుంది వసంత వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక మీరు వినండి కోకిల కూసినప్పుడు ఈ భేద దృష్టి లేకుండా భేద దృష్టి లేకుండా అంటే ఏమిటి అది ఒకేలా ఇక్కడ నేను ఉన్నానని ఆలోచన లేకపోవడదు ఈ సంకల్పాలన్నీ విడిచిపెట్టేసి అంటే పూర్తి తెలివితో వినాలి ఈ సంకల్పాలు తెలివిలో కొంచెం ఆటంకం ఉంటాయి పూర్తి సావధానతతో సావధాన అని వినాలి ఏ సంకల్పం ఉండకూడదు వినాలి వింటే ఏమవుతుందో తెలుసునండి మధురమైన కోకిల ధ్వని యొక్క అనుభవమే ఉంటుంది తప్ప దాంట్లో అది కోకిలా ఇది నేను అనే భేదం ఉండదు ఏమండే అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆ పూసే కోకిల నేనే అనే అనుభవం ఇక్కడ అది నేనే ఎందుకంటే ఈ దేహము నేనయ్యే పక్షంలో ఆ కోకిలు నేను అవుతాను కానీ ఏ తెలివిలో ఆ కోకిల ధ్వని ప్రకాశిస్తోందో ఆ తెలివి నేనే అయ్యే పక్షంలో ఆ కోకిలు నేనే అవుతాను నాకంటే వేరే ఎందుకుంటుంది ఇప్పుడు వినండి ఉదయంలోని అరుణరాగం నేనే సాయంలోని చల్లగాలి నేనే ఆకుల గలగల నేనే సముద్రాల ఘోష నేనే ప్రేమికు ప్రేమికుని మధుర ప్రేమ గీతం నేనే ఇంజేతనే మహాత్ములు ఎవరైనా ప్రేమ గీతాన్ని పడితే వాళ్ళేం కంగారు పడరు అదే మీరు ఒక కత్తర్ర ఛాందసవాది దగ్గరికి వెళ్ళి ప్రేమగీతం పాడారనుకోండి వాడు ఏమయ ఇలాంటి ఇలాంటి మాటలు పాడుతున్నావు ఈ పవిత్రమైన ప్రదేశంలో పోవగలంటాడు ప్రేమ వాడు ఎందుకంటే ఆ ప్రేమగీతం పాడేవాడు కనుకంట భిన్నంగా లేనే లేడు అనివే నీ మధుర ప్రేమగీతం నేనే ప్రియురాలి గుసగుసలు నేనే ఎప్పుడు ప్రియురాలు గుసగుసలు ఆడుతున్నాయి ప్రేమగీతం పాడ ప్రేమగీతం వీడే పడతాడు జనరల్గా అందుకో ఆయన రామతీర్థ తెలుసున్నాడు ఆయన ఆయన అన్న విస్పరింగ్ ఆఫ్ ది దిలబెడ్ అన్నాడు అది నేను గుసగుసల అనువాదం చేశాను అగ్నిలోని శిఖను నేనే సూర్యచంద్రుల కాంతి నేనే స్త్రీ పురుషులు నేనే వృద్ధులు యువకులు నేనే కొత్తగా పుట్టిన పాపలు నేనే కర్రతో నడిచే ముదుసలి నేనే ఉన్న సర్వము నేనే తుమ్మెద పులి చదివేన ఇంతకుముందు నేను అదే కాబట్టి చదివా ఇది చదివానా ఆనందము నా స్వరూపము ఇది చదివానా జ్ఞానము నా స్వరూపము సత్యము నా స్వరూపము ప్రకాశము నా స్వరూపము అభయము నా స్వరూపము నాకు రాగద్వేషాలు లేవు ఇది కూడా చదివినట్టున్నా నాలో సర్వకామనలు పరిపూర్ణమైనవి ఇది వినండి చెవులన్నింటి ద్వారా వినేది నేనే కన్నులన్నింటి ద్వారా చూచేది నేనే మనస్సులన్నింటి ద్వారా మననము చేసేది నేనే ఋషి మునులు దర్శించగోరే సత్యము నేనే ఇంకోటి సూర్యుని ద్వారా ప్రకాశించేది నేను ఇంకోసారి ఉన్నారు రామతీర్థ రామతీర్థ ఇంగ్లీష్లో ఉన్నారు నేను తెలుగులో అంటున్నాను ఓ సముద్రమా నా పాదాల చెంత విరిగి నేను సముద్రాన్ని ఛాలెంజ్ చేస్తాను సూర్య శ్రీరాముడు సముద్రాన్ని ఛాలెంజ్ చేశాడంటే సర్వాత్మభావం ఓ సూర్య వాతముల వాతము గాలి భూకంపముల రండి యుద్ధముల స్వాగతం రండి మీ బలం నాపై చూప చూపండి ఓ మండే అగ్ని నీవు నా నుండే పుట్టినావు ఈ దేహము కరిగి ఈ ప్రకృతిలో కలువని కళ్ళన్నీ నా కళ్ళే చెవులన్నీ నా చెవులే చేతులన్నీ నా చేతులే మనస్సులన్నీ నా మనస్సులే నేను ఈ అంశం నేను మృత్యువును గుటుక్కున మృంగి కవి ఏమంటున్నాడ విమనించారా నేను మృత్యు రెండుసార్లు చదువుతారు దాన్ని నేను మృత్యువును ముతుక్కున మ్రింగి కూర్చున్నాను నేను భేదమును భేదము భేదాలు నూరి త్రాగివేసిన అంటే ఉపమర్దం చేసేవారు అసలు అజ్ఞానం భయంతో వణికిపోతో పారిపోయింది నా దివ్యకాంతి దానిని కలికంలోకి లేకుండా చేసింది అజ్ఞానం అంటే చీకటి కలికల్లో కొంచెం చీకటి అంటే నల్లగా ఉండేది కావాలి కానీ నా దివ్యకాంతి అజ్ఞానాన్ని కలికల్లోకి కూడా లేకుండా చేసింది అని అంటాడు ఇవి ఉడికే కవిత్వం అలా అనుకోవద్దు చాలా ప్రాక్టికల్ ఇవి సో ఏ విశ్వాన్ని మనం దర్శిస్తూ ఉన్నామో అవి మనలోనే ఉన్నాయి అంచేతనే మనం ఈ సత్యాన్ని గుర్తించాలి జగత్తు నాలోనే ఉన్నది అని తెలుసుకోవాలంటే ముందు మిత్రుడు శత్రువు నాలోనే ఉన్నాయని తెలుసుకోవాలి తర్వాత మిత్రుడు శత్రువు బయట లేరు నాయందే ఉన్నారు తర్వాత ఇష్టము అనిష్టము కూడా నాయందే ఉంటాయి ఇప్పుడు మీకు వంకాయ కూరంటే ఇష్టం కాకరకాయ కూర అనిష్టం అనిష్టం అనాలి అయిష్టం అనకూడదు తెలుగులో అయిష్టం అంటారు సంస్కృతంలో అనిష్టం అనిష్టం ఇష్టం మిశ్రమించారు శ్రీకృష్ణుడి గీతలో సో తెలుగులో అయిష్టం అంటే అవచ్చు సో ఇష్టము వంకాయ కూర అంటే ఇష్టం కాకరకాయ కూర అంటే అనిష్టం ఇప్పుడు మీరేమనుకుంటారు ఆ ఇష్టం వంకాయ కూరలో ఉందనుకుంటారు అనిష్టం కాకరకాయ కూరలో ఉందనుకుంటారు వంకాయ కూరలో కాకరకాయ కూరలో ఏమున్నాయో ఉన్నాయి పోపులు వే ఇష్ట అనిష్టములు వాటిల్లో లేవు మీలోనే ఉన్నాయి ఇష్ట అనిష్టములు మీలోనే కాబట్టి మీరు లైక్స్ అండ్ డిస్లైక్స్ మీలో ఉన్నాయని తెలుసుకోవాలి అలా చిన్న చిన్న స్టెప్స్ ద్వారా ఆ తెలివిని బాగా విస్తరించాలి ఇష్టము అనిష్టమో నా ఎండే కలవు అని తెలుసుకోవాలి తర్వాత ఇంకొక స్టెప్ మీరు ముందుకు వెళ్ళండి కొడుకు కూతురు అని మీరు ఏవైతే అనుకుంటున్నారో మీలోనే ఉండాలి అంచేతనే కొడుకుని మీరు కొడుకు అని తెలుసుకున్నప్పుడు కొడుకు ఉంటాడు కొడుకు అని తెలుసు స్వప్నంలో తెలుసుకున్నాడు అనుకోండి వాడు స్వప్నంలో ఉంటాడు జాగ్రత్తలో తెలుసుకోలేదు అనుకోండి ఉండడు సపోజ్ జాగ్రత్తలో సడన్గా కొడుకు అని తెలిసిందనుకోండి కొడుకు ఉంటాడు అంతవరకు ఉండడు మీరేమనుకుంటారు కొడుకు అని తెలిసినప్పుడు ఉన్న కొడుకు బొంబాయిలో ఉన్నాడు అనుకుంటారు కొడుకు అని తెలిసినప్పుడు ఉన్న కొడుకు మీ తెలివిలో ఉంటాడా బొంబాయిలో ఉంటాడా తెలివిలో ఉంటాడు మరి బొంబాయి ఎక్కడ ఉంటుంది తెలుగులోనే బొంబాయి ఎక్కడుంటుందో తెలుగులోనే ఉంటుంది ఆయన నిసర్గదత్త మహారాజు అడిగేవారు ఆయన బొంబాయిలో ఉండేవారు కదా ఎరా బొంబాయి ఎక్కడ ఉంటుందరా అని అడిగేవారు అంటే బొంబాయి ఇదే ఇదే కదా ఏది బొంబాయి ఇదంటావు ఇల్లు బొంబాయా మనుషులు బొంబాయా రోడ్డు బొంబాయా ఏది బొంబాయి నీ తెలుగులో బొంబాయి ఉంది నీ తెలుగులో లేకుంటే బయట నీ తెలుగులో ఉంటే బయట ఉన్నట్టు అనిపిస్తూ ఎనీవే సన్ డాటర్ లోపలే ఉంటారు ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉంటాయి వస్తువు ఇప్పుడు మీరు ఆలోచించండి నెక్లెస్ ఎక్కడ ఉంటుంది నెక్లెస్ లాకర్లో ఉండదు నెక్లో ఉండదు మీ తెలివిలో ఉంటుంది మీ తెలుగులో ఉంటుంది లాకర్లో ఉండేది ఏదో లాకర్లో ఉంది నెక్కలో ఉండేది ఏదో నెక్కలో ఉంది నెక్లెస్ మటుకు మీ తెలివిలో ఉంటుంది అర్థమైందండి ఎక్కడ ఉండేదిదో అక్కడ ఉంటుంది నెక్లెస్ అనేది మీ తెలివిలో ఉంటుంది అది మీరు నెక్లెస్ అనుకుంటే నెక్లెస్ లేకపోతే లేదు దీని మీద ఈ విశ్వం నిజాంతర్గతం మీరు అనుకుంటున్న జగత్తు మీలోనే ఉంటుంది అయితే విశ్వము అంటే జగత్తు నాయందు కలదు నిజాంతర్గతం నాయందు అక్కడ నా అంటే అర్థం ఏంటో తెలుసుకోండి దేహం కాదు నా అంటే దేహం అయితే మటుకు జగత్తుంతా బయటే ఉంది నా అంటే దేహం కాదు నా అంటే దేనిలో దేహం ఉన్నదో అది నేను దేహం దేనిలో ఉన్నది తెలివిలో ఉన్నది మీకు తెలివి వచ్చాకనే దేహం వచ్చిందిగా తెలివి వచ్చాకనే దేహం వచ్చింది కాబట్టి దేహం తెలివిలో ఉన్నది తెలుగు సినిమా ప్రారంభం అయ్యాకనే హీరో హీరోయిన్ విలన్ అంటే సినిమా ప్రారంభం కావాలండి అది ప్రారంభం అవుతుంది పేర్లు చూపిస్తాడు ముందు పేర్లు చూపిస్తూ అయిన తర్వాత అప్పుడు సడన్గా ఒక విలేజ్ సీన్ ఉంటుంది ఆ విలేజ్లో ఎవడో నడిచి వెళ్తూ ఉంటాడు సో అక్కడ ఆ విలేజ్ ఎక్కడుంది ప్రకాశంలోనే ఉంటుంది సర్వము ప్రకాశంలోనే ఉంటుంది తెలివి కూడా అంటే అంచేతనే ఈ జీవితం ఒక సినిమా ఉంటుంది సినిమా అలా ఎప్పుడు సాగిపోతూ ఉంటుంది ముందుకు సినిమా ఆగిపోదు ఇప్పుడు ఇప్పుడు వీడు కథానాయకుడు నాయకురాలని ప్రేమించినాడు ఏమండే సరే అక్కడ ఆపేయండి కొంతసేపు సినిమాని తర్వాత మళ్ళీ అలా ఉండదు ఆపేయడమే ఉండదు అలా సాగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రకాశం పడుతూ ఉంటుంది అలా సాగిపోతూ ఉంటుంది అలాగే తెలివి కూడా ఆపేయడం ఉండడం ఉండదు అలా సాయిపోవడం తెలివి అంతే తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే అంత సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు సినిమా ప్రారంభం అవుతుంది సినిమా ప్రారంభమైనప్పుడు సింపుల్గా ప్రారంభం గ్రామము దాంట్లో వాళ్ళు కుటుంబము హీరో హీరోయిన్ ప్రారంభమవుతుంది అలాగే ప్రారంభమైపోయి అలాగే వెళ్ళిపోతుందా అదేవిధంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయా సమస్యలు ఉత్పన్నం అవుతాయి సమస్యలు ఏమి ఉత్పన్నమైదనుక్కోండి ఇంకే తెలువే అవుతుంది సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఈ ఉత్పన్నమైన సమస్యలన్నీ ఏమవుతాయండి సినిమా పూర్తయ్యేప్పటికీ అన్ని పరిష్కారం అవుతాయి ఏమండి కాబట్టి సినిమా సమస్యలు ఉత్పన్నమై పరిష్కారమయ్యాయి అనగానే శుభం అని వేస్తాయి ఇప్పుడు ఏమేడుస్తున్నారో నేను అడగను పూర్వం శుభం అని వేసి ఏమండి అమ్మయ్యా సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి హీరో హీరోయిన్ చట్టపట్టి ఇద్దరూ కలిసి ప్రేమగా ఒక గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుని ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళారు వీళ్ళని కూడా మనస్సు మార్చుకుని పాపం బుద్ధిమంతులే క్షమాపణ చెప్పారు అమ్మయ్యా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి అది వాళ్ళు కుదుటపడి వలసలు కుదుటపడి ఇంటికి అలా అయినప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది సమస్యలు పరిష్కారం కాక మీరు మనస్సు కుదుటపడలేదనుకోండి ఆ సినిమా ఫెయిల్ అయిపోతుంది అర్థమైనా ఏంటో కాబట్టి సమస్యలన్నీ పరిష్కారం అయ్యి మన మనస్సు కుదుటబడి ఇంటికి వస్తాం తర్వాత ఓ ప్రశ్న ఉదయిస్తుంది ఏ సమస్యలు ఉత్పన్నమయ్యాయి ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి అసలు ఏమిటిదంతా అంటే ఒక మాయా ఏమిటో మూడు గంటల సేపు మనస్సంతా చాలా ఉద్వేగాన్ని పొందుతుంది ఎంత టెన్షన్ అండి ఆ క్షణ క్షణం అన్నట్టుగా ఎంత టెన్షన్ ఎవరుతుంది ఎవరు ఎవరవుతుంది ఈ సమస్యకి పరిష్కారం అనేది ఈ అమ్మాయి ఇంత కష్టంలో పడిపోయింది కష్టం గట్టితుందా వీడు ఇంతలా ప్రేమించేస్తున్నాడు వీడిని చీరా పెళ్ళాడగలుగుతాడా లేదా ఆతంకం వచ్చేస్తుందా అయ్యయ్యో పాపం అని వీళ్ళు అలాగా గిలగిల్లాడిపోతారు ఆఖరికి ఆ అమ్మాయి కష్టాలన్నీ తీరిపోతాయి వీడి ప్రేమ ఆమె అర్థం చేసుకుని ఆ ప్రేమను ఆశీర్వదించుకుని తిరస్కరించదు ప్రేమను యాక్సెప్ట్ చేసుకుంది ఆ ఎందుకంటే వీడు చదువుకోలేదు ఆ బాగా చదువుకుంది ఆ కారణంగా వీడు ప్రేమను కాదు అని వీడు దండబెట్టు కూర్చుంటాడు ఆ సినిమా హాల్లో కోపం తీరా వీడు చదువుకోలేదని తెలిస్తే నేను ఎంఏ ప్యాస్ అబద్ధం చెప్తాడు దిరా అబద్ధం సత్యమని తెలిసిపోయిన తర్వాత నువ్వు నేను నిన్ను ప్రేమించలేదంటుందనుకోండి ఈ ప్రేక్షకుడు గుండెల్లో రాయిపడుతున్నాయి కాబట్టి అన్ని సమస్యలు ఉత్పన్నమైన సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోతాయి సినిమా పూర్తయ్యేపటికి ఇంటికి హాయిగా ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు రహస్య రెడ్డి చెప్పంటారా వాస్తవంలో ఏ సమస్యలు ఉత్పన్నం కాను లేదు పరిష్కారము కాను లేదు జీవితం అంటే అలాగే ఉంటుంది మీ బాల్యంలో మీ బాల్యం చూసుకోండి బాల్యం ఒక హద్దు పెట్టుకుని చూసుకోండి బాల్యంలో సమస్యలు ఉత్పన్నమయ్యాయా పరిష్కారం ఏమైంది బాల్యం అయిపోయింది ఎవ్వరం చూసుకోండి ఎవ్వరం ఇస్ మోస్ట్ డిఫికల్ట్ పీరియడ్ అప్పుడే పెళ్ళి అవుతుంది ఈ పెళ్ళవగానే వీడికి భార్య బావమరుతులు అత్తగారు మావగారు ఇలా ఓ పది మందో ఇరవై మందో చేస్తారు వీడి తెలుగులో వీళ్ళందరూ ప్రవేశిస్తారు వీడికి ఇంకా నిద్ర కూడా పట్ట ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఆ తర్వాత ఏమి అంతా హుళక్కి అని వీడికి నిశ్చయం కాబట్టి ఆఖరికి వీడు మిగులుతాడు అహమస్మి బాల్యంలో అన్నీ వెళ్ళిపోయాయి అహమస్మి యువనం అన్నీ వెళ్ళిపోయాయి అహమస్మి వృద్ధాత్మ్యం మధ్య వెళ్ళి సన్నీ వెళ్ళిపోయే అహమస్మి వృద్ధాత్మ్యం అహమస్మి వీడు కనుక అప్పటికైనా అహమస్మి అంటే ఏమిటో తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు అప్పటికి కూడా తెలుసుకో డైమండ్ బా అప్పటికి కూడా అహమస్మి తెలుసుకోలేకపోయాడు అనుకోండి జీవితం వ్యర్థమైంది కాబట్టి అహమస్మి ఆ తెలివి నేనే అని తెలుసుకోవాలి ఓం పూర్ణమ పూర్ణ మీద పూర్ణ ఓం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య